ఏమి సేతు దైవమా ఎన్నడూ కరుణించేవో తామెిన సంసారములో తట్టువడీ మనసు ఎక్కడి పగ యకో ఇంద్రియాలు నన్ను బట్టి ముక్కు చేసి ఎంచి సాధించని కుక్కక ఏమి చేసిన కొలయకో వెంట వెంట వెక్కసపు పుట్టువులై వెనుతగిలినీ ఎన్నాళ్ళ పాపముకో ఎడతెగ కనా ఉన్నతపు కోపమై ఉమ్మగిలిని తిన్ననై ఎవ్వరిచేతి తిట్టుదాకిన విధమో విన్ననై విజ్ఞానమెల్లా వీటివోయదుదినీ ఏ వేళ్ళ గుణమో ఎడతెగని కర్మాలు జిగురయ్యూరక అంటీని శ్రీవేంకటేశుడ నీవు చిత్తము లోపల నుండి కావగదా నీవే గతి అనవదసే